సంకెళ్ళు తెగిన సవ్వడి సవాల్ చేసి చుట్టు ముట్టడి స్వేచ్ఛ కోరి సాగిన పాట నర్కిస్ మహమ్మదీ ప్రపంచమే సెల్యూట్ చేసే నర్కిస్ మహమ్మదీ సంఖ్యులు తెగిన సవ్వడి సవాల్ చేసి చుట్టు ముట్టడి స్వేచ్ఛ కోరి సాగిన పాట నర్కిస్ మహమ్మదీ ప్రపంచమే సెల్యూట్ చేసే నర్కీస్ మహమ్మదీ ఇరాంఛాను తరిమి కొట్టిన విప్లవంలో ముసుగులు వేశామా ఆనాడు లేని ఆంక్షలు కొత్తక ఎందుకు పెడుతున్నారంటూ నిలదీసి నిగ్గదీసిన షిరిన్ ఎబాడి అడుగులో అడుగేసి క్యాంపస్ లో సంఘాలే పెట్టి సీక్రెట్ గా సోపతి చేసి గోడలపై పత్రికలే రాసి విద్యార్థి ఉద్యమాలకు ఇచ్చావు సంఖ్య సంఖ్య కలం పట్టి జర్నలిస్టు వై మరణ శిక్ష రద్దు స్త్రీలానిచే శాసనాలను ధిక్కరించి ఎదురు నిలిచినవు ఏళ్ళకేళ్లు జైళ్ళు పెట్టినా జబ్బు చేసినా లెక్క చేయలేదు సాగదు మీ హుకుమ్మంటూ చెల్లదు మీ జులుమే నడవదు మీ రాజ్యమంటూ కొరడాలా కొరతేసిన శాంతిని కోరావు సంఖ్య తెగిన సవ్వడి సంకెళ్ళు తెగిన సవ్వడి मैच चूस्त सहारे आजादी पोलीला कपो महसमी पे आजादी तेहरा वीधु लजलाज आजादी మా బాడీ మా ఇష్టం మా జుట్టు కోసిస్తం మీ బోడీ పెత్తనమేందంటూ నే విసిరి కొట్టిన చెల్లెళ్ళతో కలిశావు సంఖ్య తెగిన సవ్వడి సంఖ్య తెగిన సవ్వడి సంఖ్య తెగిన సవ్వడి సవాల్ చేసి చుట్టుముట్టడి స్వేచ్ఛ కోరి సాగిన పాట నర్కిస్ మహమ్మది ప్రపంచమే సెల్యూట్ చేసే నర్కిస్ మహమ్మది ప్రపంచమే సెల్యూట్ చేసే నర్కీస్ మహమ్మది